కీర్తన మూడు వందల అరవై మూడు హరిహరి ఇందరికి నబ్బురముగాని ఇది పరగని దాసుడే పరతత్వవేది పొలసి మసకమండు బడమేటి జీవుని తలపు బ్రహ్మాండాలు దాటిపోయి నిలువెంత నీటెంత నియమాయలివి భువిలిమివాడే పరతత్వేది తగిలిచూచిన ఆత్మదను గానరాదుగాని జగమెల్ల దానైతే సరిగణిని చిగురెంత చేగెంత శ్రీపతి ఇందులోని పగటు తెలియువాడే పరతత్వ వేది ఏ వంకతన బుద్ధి ఎక్కడ నుండునోగాని శ్రీవేంకటేశించి పూవెంత పలమెంత పురుషోత్తముడా నీ భావమెరుగువాడే పరతత్వ వేది